స్తి నస్కార్క్షోమి బృహస్పతర్తాదే విదిత్నం అద్వైతే యోజేత్ స్మృతి అద్వైత సమను ప్రాప్యా జడవల్లోచరేతు సో ఆత్మా ప్రపంచోపశ అద్వయ అని అంతకు ముందు కారికలో చెప్పారు ముప్పై ఐదో కారికలో ఆత్మ అంటే ప్రపంచము అంటే ఈ భేదము యొక్క విస్తారం ఏది దాంట్లో భాగంగా ఆత్మ ఉండదు భేదము యొక్క విస్తారము సినిమా తెరమీదు ఉండే ఆ దృశ్యముల వంటిది సత్యవస్తువు ఆ దృశ్యాల్లో భాగమై ఉండదు సత్యవస్తువు ఏమిటంటే ఆ దృశ్యములన్నీ ఉపశమించిన తరువాత ఉపశమించటం అంటే కనపడడం మానవకర్లా వాటిని మీరు వివేకం చేత గుర్తిస్తే సరిపడుతుంది వాటిని ఆపేయక్కర్లా ఫిలిముని ఆపేయక్కర్లా ఒకవేళ అవసరమైతే సాధన సమయంలో ఆపినా పర్వాలేదు కొంతసేపు ఆపిచూస్తే కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది దీని తత్వం ఇదే రాని అదే విధంగా మనస్సుని ఏకాగ్రం చేసినప్పుడు ఇవే ఉండవు ఇప్పుడు మనస్సు చంచలంగా అది ఉన్నప్పుడు ప్రవహిస్తూ ఉన్నప్పుడు మాత్రమే రాగద్వేషాలు సుఖ దుఃఖాలు ఈ ద్వంద్వాలన్నీ ఉంటాయి ఎప్పుడైతే మనస్సు ఏకాగ్రం అయిపోతుందో ఇవేమీ ఉండవు అసలు మీరు ఆలోచించి చూడండి మనస్సు ఏకాగ్రమైనప్పుడు అసలు జాగ్రత్త వస్తే ఉండదు జాగ్రత్త అవస్థ ఉండదు అది ఎలాగంటే ఈ ఫిలిము తిరుగుతూ ఉంటుంది దగ్గర దగ్గర ఆ ఫిలిముని ఇలాగ ఫిలిం కట్ అయిపోయింది అనుకోండి ఫిలిం కట్ అయిపోతే ఉంటుంది తెర మీద ఇదిగే వెళుతురు తప్ప ఇంకే ఉండదు అదేవిధంగా మనస్సు నిశ్చలం అయిపోతే జాగ్రత్త అని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఉండదు దాన్ని ప్రపంచోపశమ అంటారు లేదా ఆ ఫిలిం పడుతూ ఉంటుంది బొమ్మలు వస్తూ ఉంటాయి అయినా కూడా వాటిని కేవలము ఉపేక్షాబుద్ధితోటి ఇంట్లో సారమైన లేదు ఇదంతా మిథ్యా అని ఉపేక్షాబుద్ధితో చూసేస్తే సర్వం ఉపేక్షాబుద్ధి తప్పింకేమో అక్కర్ దాంతో దాని అంతకంటే చేయాల్సిందండి అప్పుడు అక్కడ ఏం నిధులు ఉంటుంది వెలుతురు తప్పి ఇంకేముంది ప్రకాశించే తెర తప్పింకే ఉంది అదే సత్యం అదేవిధంగా సినిమా సినిమా యొక్క సత్యం ఏమిటంటే ప్రకాశించే తెర అదేవిధంగా ఈ జీవితం సత్యం ఏమిటంటే ఆ వెలుతురు ఆ సత్యది ఆత్మ ఏదైతే కదో అదే సత్యం కాబట్టి తస్మాత్ దేర్ఫో ఏమం విదిద్వా ఏనం ఏనమ్ ఆత్మానం ఈ తన స్వరూపాన్ని ఈ విధంగా తెలుసుకుని స్మృతిం అద్వైతే యోజయేత్ ఆ సంతానాన్ని సంకల్ప సంతానము అని స్మృతి అంటారు అయితే నిరుధ్యాసన రూపమైన స్మృతి సో ఆ బుద్ధితోటి ఆ సంసారాన్నంతని భావన చేస్తూ ఆ సుఖ దుఃఖాలు సత్యం పడుకొని భ్రమపడుతో బ్రతకడం కంటే ఆ బుద్ధిని ఆత్మస్వరూపంలో విలీనం చేసి యధిధ్యాసన పరుడై ఉండవలము ఇది సాధకుడు చేయాల్సినది అలా చేస్తే ఏమిటవుతుంది అద్వైతం సమను ప్రాప్త్య సో ఒక ఇన్సైట్ ఒకటి విధి డెవలప్ అవుతుంది ఆ ఇన్సైట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ కనపడే బాహ్య ప్రపంచము ఎప్పుడు కూడా బాహ్య ప్రపంచము కనబడ్డ కారణంగా ఎవళ్ళని బాధించదు కనబడుతోంది కాబట్టి బాధించదు ఆ కనబడుతున్న దానితో మనం తాదాత్మ్యాన్ని చెందిన కారణంగా మాత్రమే అది బాధిస్తూ ఉంటుంది ఎవళ్ళని ఇబ్బంది పెట్టదు ప్రతీతి ప్రతీయమానముతో తాదాత్మ్యాన్ని చెందినప్పుడే వీడు దుఃఖాన్ని కురుస్తూ బంధింపబడతాడు ప్రతీతి ఇబ్బంది పెడుతుంది ప్రతీతి వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు కాబట్టి ఎప్పుడైతే వీడు ఆ నిధిధ్యాసన పరుడై ఉంటాడో అప్పుడు వాడికి ఆ ఇన్సైట్ నిర్మాణం అవుతున్న అంతర్దృష్టి వస్తుంది అంతర్దృష్టి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ఈ ప్రతీమానమయ్యే జగత్తునందు సారము లేదు ఇది మిథ్య ఈ ద్వంద్వములు సుఖ దుఃఖాది ద్వంద్వములు ఇవి అనిత్యములు అశాశ్వతములు క్షణికములు అని ఈ విధమైన ఇన్సైట్ వస్తుంది సో నేను పూర్ణుగను అది ఇన్సైట్ పార్ట్ ఆఫ్ దట్ ఇన్సైట్ తర్వాత దేవుడు వేరు నేను వేరు అని భేదబుద్ధి ఉన్నంత కాలము దేవుడి కోసం అన్వేషణలా కొనసాగుతూ ఉంటుంది ఎప్పుడైతే వీడు ఆత్మస్వరూపాన్ని పూర్ణంగా తెలుసుకుంటాడో ఈ దేవుడి కోసం అన్వేషణ అనేది ఆగిపోతుంది అక్కడ ఒక పని పూర్తయింది దేవుడి కోసం అన్వేషణ లేదు ఇంకా సో హృదయంలో ఆత్మరూపంగా నిలిచి ఉంటాడు దేవుడు తనకంటే భిన్నంగా లేనేలేడు ఇప్పుడు విస్మృత కంఠమణిమ్మని వచ్చింది ఆ వేద స్థుతిలో తన మణి కంఠంలో ఉండే మణిని విస్మరించిన వాడు మణి కోసం వెతుకుతూ ఉంటాడు మణిని ఇక్కడే ఉంది అని తెలుసుకున్నవాడు ఇంకేమిడు వెతికి వెతకడం ఆగిపోతుంది హాయిగా విశ్రాంతిగా ఉంటాడు వెతకడం మానేసి ఏం చేస్తాడని కొంతమంది ప్రశ్న అడుగుతారు వెతకడం మానేసి ఏం చేస్తాడు ఆ ప్రశ్న యొక్క అభిప్రాయం ఏమిటంటే మనిషి అన్న తర్వాత ఏదో ఒకటి చేస్తూ ఉంటాడని ఒక భ్రమ ఆ భ్రమ మీద బేసయ్యి ఈ ప్రశ్నడు ఉంటాడు మనిషి స్వరూపం చేయడం కాదు మనిషి స్వరూపం ఉండడమే వీడు అజ్ఞానం చేత కర్తయ్యి ఏదో చేస్తున్నాడు తన స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఇంక చెయ్యడం ఉండదు క్రియాకలాపం నడుస్తూ ఉంటుంది వీడు కర్తయ్యి చేసేది ఉండదు నడిచేది నడుస్తుంది వీడు కర్త కాకుండా తన స్వరూపంలో తాను ఉండిపోతాడు ఆ విధంగా ఆ ఇన్సైట్ని పొంది అద్వైతం సమనుక్రాప్య తా ఎదురుకుండా ఉన్నవాడు మిత్రుడు శత్రువు అనే విభాగములు లేకుండగా వాడు మిత్రుడిగా ఉన్నా శత్రువుగా ఉన్నా కూడా ఆత్మరూపుడే అనే ధ్యా అనే జ్ఞానంలో ఉంటాడు ఆ ఎరుక అంటే అది కూడా సంభవమే ఎందుకంటే దేహము నేను అనుకున్నంత వరకు భేదము అనుభవానికి వస్తూ ఉంటుంది ఎప్పుడైతే దేహాభిమానం తొలగిపోయినదో భేదమే అనుభవానికి రాదు భేదానికి అనుభవానికి మూలం దేహాభిమానమే కాబట్టి ఇది అద్వైతం సమనుప్రాప్య ఈ విధంగా అద్వైతాన్ని అంది ఉంటాడు జ్ఞానెప్పుడు సినిమా తెర తెరవలే ఉంటాడు సినిమా తెర ఎప్పుడు క్లియర్గా ఉంటుంది ఎప్పుడు ఎంతగా ఉంటుంది దాని సినిమా తెర యొక్క లక్షణం అది క్లియర్ అండ్ ఎంత జ్ఞాని యొక్క అంతఃకరణను కూడా అది ప్రకాశించే తెరమల్లాగా తెరవలే క్లియర్ అండ్ ఎమిటీ ఉంటుంది అది దాని మీద పిక్చర్స్ పడుతూ ఉంటాయి పోతావు కళ్ళు పిక్చర్స్ పడవు చెవుల్లో శబ్దం ప్రవేశిస్తే పిక్చర్స్ శబ్దజ్ఞానం కలుగుతూ ఉంటుంది సో ఈ విధంగా పిక్చర్స్ పడుతూ ఉంటాయి ఉంటాయి సినిమా పిక్చర్స్ పడతాయి పోతాయి ఈ జగత్తులో ఘటనలు అవుతూ ఉంటాయి ఉంటాయి అలాగే పిక్చర్స్ పడుతూ ఉంటాయి ఉంటాయి ఆ పిక్చర్స్ని తెర ఇన్ఫ్లుయెన్స్ చేయదు తెరని పిక్చర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అదేవిధంగా జ్ఞాని అన్నిటికీ చిరుణము సరిపడుతుందంటే దేని చేత ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితుడు కాడు దేనిని ప్రభావితము చేసే ప్రయత్నం చేయడం దీన్ని ప్రభావితం చేయడానికే ఉంది జ్ఞానెప్పుడు అలా ప్రభావితం చేసే ప్రయత్నం చేయడం సపోజ్ జ్ఞానికి ఆత్మరూపుడుగా దైవం తెలుస్తూ ఉంటుంది తానే ఈశ్వరుడు అని అలా అనుకోడు నేనే ఈశ్వరుణ్ణి నేనే అలా అనుకుంటాడని కాదు నా అభిప్రాయం తనకంటే భిన్నంగా ఉండే ఈశ్వరుని కోసం అన్వేషణ ఉండదు ఇప్పుడు అంతా నెగిటివ్ అయ్యే కాబట్టి జ్ఞానెప్పుడైనా ఎవడైనా ఈశ్వరారాసం చేసుకుంటున్నారనుకోండి భేదబుద్ధితో అస్ట్ ఇప్పుడు దాన్ని చూసి ఈయన కరపు చూపు బయలుదేరదు అనుకో భేద నీకుంది నువ్వు అజ్ఞానం అలా బాగుపెట్ట కానీ అదొక అదొక ఘటన దాని మీద విద్వేషం ఏం అలాగే దేని ఎందు పర్టికులర్గా ఆసక్తి ఏమి అలాగా క్రియర్ అండ్ ఎంపీ ఉంటుంది ఘటన జరుగుతుంది వచ్చిన ఘటన పోతుంది సినిమా అయిపోయిన తర్వాత సినిమా తేర ఎలా ఉంటుంది క్లియర్ అండ్ ఏమిటి ఉంటుంది అలాగే జ్ఞాని యొక్క అంతఃకరణం కూడా క్లియర్ అండ్ ఏమిటి ఉంటుంది సో అది జ్ఞాని యొక్క స్వరూపము జ్ఞాని దేన్ని విరోధించడం ఈస్ జస్ట్ బియాండ్ విరోధించేవాడు ఎప్పుడూ అదే లెవెల్లో ఉంటాడు అదే లెవెల్లో ఉంటూ విరోధిస్తాడు జ్ఞాని సంసారపు లెవెల్లో ఉండడు కాబట్టి విరోధించాడు ఈ విమానము బస్సుతో కొలైడవడం బస్సు బస్సులో కొలాయిడ్ అవుతుంది కానీ అయితే అదే రోడ్డు మీద పయనించేది అవి కొలైడ్ అవుతాయి తప్పిస్తే విమానము బస్సు కొలైడ్ అవ్వదు అంటే అతని జ్ఞానికి దేనియందు విరోధం ఉండదు సర్వాన్ని అలాగా ఆశీర్వచన చట్టలు అంటే ఉపేక్షాభావంతో ఉంటాడు దేనియందు తాదాత్మ్యం అనేది ఉండదు తాదాత్మ్యం చెందడానికి ఏముంది అక్కడ సినిమాకి వెళ్ళి ఏం తాదాత్మ్యం చెందుతారు వట్ ఈస్ డేర్ టు గెట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్ ఏమీ లేదు అక్కడ అయితే మన భ్రమ తప్ప ఏం ఐడెంటిఫై అవుతారు సో దట్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్ అయితే జ్ఞాని అద్వైతం సమనుప్రాప్త్య జడవల్ లోకం ఆచర్య జడుని వలే ఆచరించవలేను ఇప్పుడు కొంతమంది మిస్టిక్ మిస్టిక్ మిస్టీరియస్ పవర్స్ ఉన్నాయనేది ఉంటూ ఉంటాను ఏదో శక్తిపాతం ఇచ్చేస్తాము మిమ్మల్ని ఎంత చేసేస్తాం అంత చేసేస్తామనో అయితే మా దగ్గరికి వస్తే మీ కోరికలన్నీ తీరిపోతాయేమో మేము తాయెత్తలు కడితే మేము భయాలు ఎన్ని పోతాయనో ఇవే చెప్తూ ఉంటాం తమని తాము ప్రఖ్యాపనం చేసుకోవటానికి మేము ఇంతటి వాళ్ళం అంతటి వాళ్ళం మహాత్ములు అని లోకంలో ప్రచారం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాయి ఈ టీవీ ఛానల్లోకి ఎక్కాలి అనే ఒక ఉత్కంఠ జనుల్లో ఉంటుంది ఎందువల్ల టీవీ ఛానల్లోకి ఎక్కితే పది మంది చూస్తారు మన ముఖాన్ని మనమే చూసుకోవచ్చు తర్వాత అదే అదొక శోభ ఇలాంటివి ఏవో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అందుకోసం ఆ ఉత్కంఠ అయితే టీవీ ఛానల్ వాడి దగ్గరికి వెళ్ళి ఎంఐఆ నన్ను నువ్వు ఓసారి చూపించవా అని అడిగితే వాడు బోళ్ళంత డబ్బు తీసుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈటీవీ అయితే పదివేలు తీసుకుంటాడు అరగంట ప్రోగ్రామ్కి పదివేలు తీసుకుంటాడు వాడికి పదివేలు ఇచ్చి మనం అరగంట సేపు మాట్లాడవచ్చు ప్రైమ్ టైంలో వాడు మన దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను నీకు వాడు వాడంతా వాడే మన దగ్గరికి వస్తాడు ఎవడో వచ్చి వాడు వస్తాడు అప్పుడు ఇట్ ఈజ్ నో గివ్ నో ట్యాంక్ దట్ ఈస్ ది రూల్ తీసుకెళ్ళి ఇచ్చి ఉందరూ ట్రాన్స్పోర్ట్ మటుకు ప్రొవైడ్ చేస్తాడు మనం అడిగితే కాఫీ ఇస్తాం లేకపోతే అది కూడా నో గివ్ నో ట్యాంక్ అలా కాకుండా వాడు వచ్చి నువ్వు నాకు ఎంత అని అడిగితే వాట్ ఈస్ ది డీల్ అని అడిగితే వాడికి అలా నేను ఇవ్వండి అని వాడు చెప్తే ఇంకంతే దట్ ఈస్ ది ట్రూత్ బట్ ఇన్ కేస్ వీటికి అంత పెద్ద డిమాండ్ ఉండి వాడు ఇస్తానంటే వాడు ఏ విధంగా ఇస్తాడంటే పైసలు ఇవ్వడం పైసలు ఇచ్చే కేసులు చాలా అరుటుగా ఉంటాయి వాడు ఏమి మీకు నేను అడ్వర్టైజింగ్ టైం ఇస్తాను నాకు ఆఫర్ చేసేది మీకు ట్వంటీ సెకండ్స్ అడ్వర్టైజింగ్ టైం ఇస్తాను అంటే నాకు అక్కడ నేనేం చేసుకుంటాను అడ్వర్టైజ్ నేనేం పెద్ద మనుషువే నీవే పుస్తకాలు ఉన్నాయన్నావు తర్వాత ఆశ్రమం ఉన్నావు అవన్నీ అడ్వర్టైజ్ చేసుకో ఒక్కసారి ఏదో ఆది చివరి నేను పుస్తకం అడ్వర్టైజ్ అంటే నాకు ఆ పుస్తకం వెళ్ళిన బోర్డు కొంటారు అడ్వర్టైజ్ చేసుకుంటే కొంటారు అది కొంటే నాకేం రాదురాయినా వాడు ఎవరు డ్రీలో కూర్చున్నాడు వాడికి వస్తుంది అంటే ఇంక మరి ఏం చెప్తా బాగుంది నీదేదా ఉంటే అడ్వర్టైజ్ చేసుకో ట్వంటీ సెకండ్స్ నీకు ఇస్తాను నాకు ఏమీ అక్కర్లేదు అంటే వాడు పాపం నేను ఏదో అమ్మాయిల్లో ఉన్నాడనో ఏదో వాడికి దయ నాకు కొంత క్యాష్ ఇచ్చాడు వాడు అవుట్ ఆఫ్ ది వే ఇచ్చాడు తప్ప క్యాష్ ఇవ్వడం అన్నది వాళ్ళు ఎరగరు కానీ వాళ్ళ స్కీమ్లో ఉండదు అడ్వర్టైజ్ చేసుకో సపోజ్ నువ్వు చవనప్రా షో లేకపోతే అగరబత్తియో భక్తులకి అగరబత్తియో ఏదో ఇలాంటిది ఏదైనా ఒకటి నువ్వు ప్రోడక్ట్ ఆఫర్ అడ్వర్టైజ్ చేసుకో అడ్వర్టైజ్ చేసుకుంటే నీకు లక్ష మందికి ఉంటారు ట్వంటీ సెకండ్స్ అడ్వర్టైజ్మెంట్ స్పేస్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ చేసుకుని నీకు ఆదాయం పెరుగుతుంది అలాగే ఇస్తారు తప్ప వాళ్ళంతటా వాళ్ళు క్యాష్ అయివ్వరు అసలు ఊరికే దేనితో ఉన్నది చెప్తాడు కాబట్టి లోక కోసం ఇన్ని పాటలు పడాలి జ్ఞాని అన్నవాడు అలా చేయడు పైగా జడుని వలే ఉంటాడు అది ఆపోజిట్ ప్రఖ్యాపనం చేయకపోగా తన జ్ఞానాన్ని ఎదుటివాడికి తెలియ తెలియకుండా కప్పుకూర్చుకుని ఉంటాడు అంటే మోసం చేస్తాడన్న అభిప్రాయం కాదు పని కట్టుకుని అటువంటి అవకాశాన్ని ఇవ్వాలి మంచి జ్ఞానిని గుర్తుపట్టడం కూడా కష్టం జడవత్ లోకం ఆచర్యత్ లోకముదిశ్య జడవత్ ఆచర్యత్ ఈ మిస్టిక్ పవర్స్ అని మొదలుపెట్టాను ఈ మిస్టీరియస్ పవర్స్ ఉన్నాయి నీళ్ల మీద నడుస్తాం నిప్పుల మీద నడుస్తాం అని ఎవరో చెప్తూ ఉంటారు సో ఈ నిప్పుల మీద నడవడానికే ఉంది పీర్లు పండుగలో ముస్లిం కుర్రాలు నడిచేస్తూ ఉంటారు నిప్పుల మీద కొంచెం ఆవేశం తెచ్చుకునే కాళ్ళకు కొంచెం తన్నీళ్ళు చేసుకుని పుట్టుబం కూడా నడిచేయడం అంటే అంతే సో దీనికోసం పెద్ద పీఠాధిపతి అయిపోయినక్కర్లా పీర్ల పండుగలో మన షియా ముస్లిం సోదరులు వాళ్ళ పిల్లలు నడిచేస్తారు షియా వాళ్ళు నడుస్తారు సున్ని వాళ్ళు నడవరు సున్ని వాళ్ళు ఆ గోళంతా వేరే ఉంటుంది సో దీని పెద్ద పీఠాధిపతి కాని అక్కర్లా నిపుళ్ళు నడవడం పీఠాధిపతులు నడుస్తారని నా అభిప్రాయం నడిచే చోటు నడువ్వ నడుస్తారు ఏవో ఇలాంటివేమీ జ్ఞాని దగ్గర ఉండవు ఇలాంటి వేషాలు జ్ఞాన దగ్గర ఉండవు ఈ వేషాలంట ఈ వేషాల వల్ల దానికి ఒక విశేషణ కూడా ఉంది ఆ విశేషత మేము అర్థం ఇలాంటి వేషాలు జ్ఞాని దగ్గర ఉండవు జ్ఞాని చాలా ఆర్జన రీగా కనపడతాడు చాలా ఆర్జన రీగా నన్ను కాకినాడలో ఒక అమ్మగారు అడిగారు ప్రశ్న కాబట్టి మేమేమో టీవీ ఆన్ చేసి చూస్తుంటే ఓ రోజు గెడ్డం ఓలా ఉంది ఇంకో రోజు గడ్డం మరోలా ఉంది ఇప్పుడు మేము ఏం చేయాలని అడిగారు అడిగారు నాన్న సత్సంగా అంటే నేనన్నానమ్మా మీరు పాకం ఏం చెప్తున్నారో చూసుకోండి దాని గురించి మీరు ఆలోచించి అని చెప్పారు నేను ఏం చెప్పాను అంతకంటే మరి వాటర్స్ కన్యూస్ సేబెట్ అంటే మరి ఏమైనా అంటే ఆవిడ పాపం నన్ను చాలా మాయకంగా అడిగేశారు అంటే కొన్ని గిడ్డాలు ఏమైనా పెట్టుకునే పద్ధతి కూడా ఉంటుందా అని అన్నాడు అమ్మా అవన్నీ మీరు నేను అవన్నీ మనకి తెలుస్తాయి మనం వెళ్ళి ఏమి ఇన్వెస్టిగేట్ చేస్తాం నాకు మాత్రం ఎలా తెలుస్తాయి కాబట్టి మీరు అవేం పట్టించుకోకండి అంటే మా మనస్సుకి అది విక్షేపాన్ని కలిగిస్తుంది అంటే మరి అంత విక్షేపం కలిగి పాఠం మానేసేయండి విక్షేపం లేని చోటే పాఠానికి వెళ్ళండి చెప్పాలి ఇంకేం చెప్తారు బేట సో జ్ఞాని చాలా ఆర్జినరీగా ఉంటాడు the lux very ordinary other one tanaku tanagalla feel outadu gnani meeru em anukuntunaru gnani thana vishayamlo ella chusi vallake chaala adhinayiga untadu tanagalla feel outadu he feels very ordinary ante gaane vellandaro ajnanulu nenu gnani nenu daachi putukovali alla feel karu alla alla upasakudu feel outadu upasakudu alla feel outadu ante నేను ఉపాసకుడిని నా ఉపాసన రహస్యాన్ని దాచిపెట్టుకోవాలి వెళ్ళిన వాళ్ళకి తెలియకూడదు అని ఫీల్ అవుతాయి మళ్ళీ అలా అని ఊరుకుంటాడు కాంట్రడిక్టరీగా ఉంటాడు ఉపాసకుడు ఎప్పుడూ కూడా మళ్ళీ తను ఉపాసకుడని వీళ్ళందరూ గుర్తించాలని తహతహలాడుతూ ఉంటాడు చూసారా కాంట్రడిక్షన్ అక్కడే కాంట్రడిక్షన్ కానీ జ్ఞానంలా ఉండడు హీ ఫీల్స్ వెరీ ఆర్డినరీ అండ్ హీ లుక్స్ క్వైట్ ఆర్డినరీ జడవత్ ఒక మాచర్యత్ ఆచరి విధులింగం విధులింగం మీరు లట్టులోకి మార్చుకోవాలి విధి జడవత లోకం ఆచరతి సాధకుడైతే ఆచర్యతి సిద్ధుడైతే ఆచరతి ఇప్పుడు కూడా ఆ విధిలింగుని విధిలింగులాగే అక్కర్లేదు సో దానికి దృష్టాంతం చెప్తారు యుక్తో మన్యేత తత్వవిత్ అని శ్లోకం నైవ నా నైవ కృ నా కరో మీది యుక్తోమన్యేత తత్వవిత్ నేను కర్తనుగాను అనే ఆ తెలుసుకోన వాళ్ళేను మన్యేత విధిలింగి అక్కడ భాష్యకారులు మన్యతే ఇత్య విధిలింగలో లట్లు అటు వేసుకోవాలి సందర్భ కాబట్టి జ్ఞానం యొక్క స్వరూపం ఆ విధంగా ఉంటుంది దాన్ని గమనించాల్సి ఉంటుంది భాష్యం చూస్తున్నామా మనం లాస్ట్కు వచ్చేసాం తచ్చాద్వైతం అవగమ్య అహమస్మి పరం బ్రహ్మేతి విధిత్వ అశనాయా వ్యతీతం సాక్షాత్పరోక్షాత్ అని అంతవరకు వచ్చాను అజం అజం ఆత్మానం ఆత్మకు పుట్టుక ఉండదు వాస్తవంలో నేను చెప్పాను చాలాసార్లు మళ్ళీ చెప్తున్నాను పుట్టుక మరణము దట్ ఈస్ నాట్ ది మెయిన్ థింగ్ ద మెయిన్ థింగ్ ఏమిటంటే దేహాభిమానము ఏ స్థాయిలో ఉంది దేహాభిమానము ప్రతి వాడికి ఆ హండ్రెడ్ పర్సెంట్ దేహాభిమానం ఉండరు ఇప్పుడు ఆర్డినరీ పీపుల్ కూడా దేహానికి ఏదో రోగం వచ్చినప్పుడే ఈ దేహము నేనునే అనుకుంటాడు కానీ పరుగు పరిగెత్తుతున్నాడు అనుకోండి ఈ దేహాభిమానం ఉండదు ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాడు అనుకోండి వాడికి దేహాభిమానం ఉండదు నేను ఆటగాడను దీన్ని గోల్లో వేయాల్సిన వాడను అనే అభిమానంలో ఉంటాడు తప్ప ఇప్పుడు ఫార్వర్డ్ ఫుట్బాల్లో ఫార్వర్డ్ ఉన్నాడు అనుకోండి ఈ బాల్ను తీసుకెళ్ళి గోల్లో పారేయాల్సిన వాడను అనే అభిమానంలో ఉంటాడు కానీ దేహము అభిమానంలో ఉండడు దేహాన్ని దెబ్బతెగినా పర్లేదు బాల్ తీసుకువెళ్ళి గోల్లో పారాయ్ అదే మిడ్ ఫీల్డర్ ఉంటాడనుకోండి వాడి అభిమానం ఎలా ఉంటుంది ఈ బాల్ని నేను ఫీడ్ చేయాలి దాన్ని అందుకుని వెనకాల నుంచి బ్యాక్వర్డ్ వాళ్ళు అందిస్తారు దాన్ని జాగ్రత్తగా దాన్ని నిపుణంగా అందుకుని ఎదురకుండా వచ్చి వాళ్ళందరినీ తప్పించి ఆ ఫార్వర్డ్ ప్లేయర్స్ ఉంటారు ఒకళ్ళు ఇద్దరు వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఉండాలి వీడు మిడ్ ఫీల్డర్ వెరీ క్రూషియల్ పొజిషన్ సో అలాంటి అభిమానంలో ఉంటాడు నేను మిడ్ ఫీల్డ్ అది మిడ్ ఫీల్డ్ అన్నా నా అభిమానంలో ఉంటాడు కానీ దేహాభిమానంలో ఏమి ఉండడు దేహాభిమానంలో ఎప్పుడు ఉంటాడో తెలిసినా వాడికి దెబ్బ తగుతుంది కింద పడతాడు స్ట్రెచర్ మీద కూర్చోబెట్టి పట్టుకెళ్తాడు డాక్టర్ వచ్చి అప్పుడు ఉంటాడు దేహాభిమానంలో కాబట్టి ఆర్దినరీ మనిషి కూడా దేహానికి దెబ్బ తగిలినప్పుడే దేహాభిమానం కాబట్టి మీరు దేహాభిమానాన్ని పర్టికులర్గా కలిగించి పని చేయటం మానేస్తే మీకు అసలు దేహాభిమానం నుంచి బయటపడిపోతారు మీరు పని కట్టుకుని దేహాభిమానాన్ని పెంచి పోషిస్తుంటే అది అలా పీక్కి పట్టుకుంది కానీ లేకపోతే మీరు ఏ ఏ ఆస్పెక్ట్స్ దేహాభిమానాన్ని పెంచుతున్నాయి అని గుర్తుపట్టి వాటన్నింటినీ కనుక పక్కన పారేస్తే ఇంకా దేహాభిమానం రోగం వచ్చినప్పుడే ఉంటుంది ఇంకెప్పుడు ఉండదు ఇట్ ఈస్ దట్ అందుకోసం అజం అంటూ నీకు పుట్టుకలేదు అని నేను పుట్టాను పుట్టాను పుట్టాను బాబు అంటుంటే ఇంకా వాళ్ళు నువ్వు పుట్టుకలేదు అని ఏం చెప్తారు సో దేహాభిమానం పుట్టేనంటే మరి ఏమిటి దేహాభిమానం పుట్టింది ఏమిటి దేహం కాదు మరి సో అధ్యతనే శాస్త్రం కూడా అజమ్ ఈ అజమ్మనే మాట మీరు వేదాంతంలో పది పేజీలు ఉంటే మినిమం ఎన్నిసార్లు వస్తుంది అజ అనే మాట పది సార్లు వస్తుంది వంద పేజీలు ఉంటే వంద వస్తుంది రెండు పేజీలు ఉంటే రెండు సార్లు వస్తుంది అలా ఉంటుంది అజమ్ అనే మాట సో ఎక్కడా మీకు కారికలో అజమ్మ లేదు కారిక మొత్తంలో అజమ్మన్ లేదు భాష్యకారులు పారేశారు అజమ్మని ఉద్యోగా ఏదో యాదాలాపంగా వేసారని మీరు అనుకోవద్దు దాని తత్వం తెలిసే వేస్తారు భాష్యకారులు అలా యాదాలాపంగా వేయరు ఏమి పాటలు పాడడం కాదు ఇది ఉపదో పారై తీసేయాల సంగీతం సంగీతం ఉంటే ఐ సంగీతం మంచిదే అంటే పాతలో పదం తక్కువైతే వాడు వేసుకో ఆ జమ్మని వేసుకో అని ఒక ఆయన కవిత్వం రాసుకున్నాడు ఓ పాదం రాశాడు ఇంకో పాదం రాశాడు ఇంకో రెండు పాదాలు వస్తాయి కానీ నాలుగు పాదాలు అయితే కానీ శ్లోకం అవదు నాలుగు పాదాలు రాయడానికి ఇబ్బంది పడిపోతుంటాయి భార్య పాపం నూతి నుంచి నీళ్లు తెచ్చుకుంటూ ఏమిటా అంటలా కంగారు పడిపోతున్నాం ఏమిటైందని అడిగాను పాదం శ్లోకంలో ఓ పాదం నాకు దొరకట్లేదంటే అస్తమానం గాయత్రి మంత్రం ఇంతకాలం నుంచి చేస్తున్నావు దాంట్లో ఓ పాదం తీసి వెళ్తు అని చెప్పిందంటే బాగుంది ఐడియా అది చోదయాత్రలు పెట్టాడు అది పెట్టు కాదు అయినా పెట్టాడు అయినా ఇంకో పాదం తగ్గింది అన్నం భట్టనే తర్క పండితుడు విదూషాన్నం భట్టేనా క్రియతే తర్కసంగ్రహ అని రాశాడు బాలానాం సుఖబోధాయ ఓ విక్ వి క్రియతే తర్కసంగ్రహ రెండవ పాదం నేను అన్నం భట్టుని చేత చేయదు క్రియతే అంటే ప్యాసివ్ వాయిస్ అన్నం భట్టైనా అన్నం భక్తుడు పండుగదు విదుషా అన్నం బట్టేనా క్రియతే తర్కసంగ్రహ ఓ అక్షరం తగ్గింది విదూషాన్నం బట్టేనా అంటే ఏడు అక్షరాలు అయినాయి ఎనిమిది ఉండాలి అనష్టప్పుడు గింజేసుకుంటున్నాడు గింజుకుంటూ ఉంటే ఏమిటో అలా గింజేసుకుంటున్నారు ఏమిటండి నేను అడిగింది ఆయన భార్య అంటే ఇక్కడ ఛందస్సు కుదరట్లే ఓ అక్షరం తక్కువ అంటే అప్పుడు మనవరాల్ని పిలిచి మీ తాతకి ఛందసు కుదరట్లేదు నువ్వు ఏమైనా మంచి హెల్ప్ చేయకూడదా అని మనవరాలు సంస్కృతం జరుగుతున్నాయి ఆ రోజుల్లోనూ పదేళ్ల పిల్ల అప్పుడు తాత ఏమిటి నీ సమస్య అంటే విదుషా అన్నం బట్టేనా చందస్సు కుదరట్లేదమ్మా నీకు తెలియదు అంటే తెలియకపోవడం తాత అన్నం భట్టేనా విదుష తిరగేదాన్ని అండి తిరిగేస్తే విధుషది అబ్బా ఎంత గ్రేట్ ఐడియా అలాగే ఉంది ఇప్పటికే ఆ పుస్తకంలో అది మొదటి శ్లోకం ఆయన రాసిన ఒకే ఒక శ్లోకం ఉంది రెండో శ్లోకం రాయలేదు అయినా అన్నం బట్టేనా విదుష క్రియతే తక్కువ సంగ్రహ అబ్బా ఎంత తరతక్ విదుషాల్లో బట్టి ఎలాంటి సమస్య కాదు కాబట్టి ఈ అజమ్మనే పదం అలాగేదో కూర్చోబెట్టింది కాదు అలా కవిత్వంలో అలా వేస్తూ ఉంటారు పదాలు అలా కూర్చోబెట్టింది కాదు చాలా వాల్యుబుల్ అజమ్ పుట్టు అంటే నేను ఫలానాపుడు పుట్టేను అని మీరు అన్నారనుకోండి మీరు అప్పుడే బ్రహ్మాకార వృత్తి నుంచి జారిపోయారని అర్థం బ్రహ్మకి పుట్టుక లేదు కదండి ఆత్మకి పుట్టుక లేదు మీరు నేను ఫలానాపుడు పుట్టాను మీరు బ్రహ్మాకార వృత్తి ఎక్కడుంది ఆయన ఏమంటున్నారు అద్వైతం యోజయేత స్మృతిని ఆ స్ధ్యాసన రూపమైన ఆ సంకల్ప ప్రవాహాన్ని అద్వైతమునందు నిలబెట్టవలేను అంటే అర్థం ఏంటి ఆ దేభిమానానికి సంబంధించిన స్మృతులను దూరంగా పెట్టుకోవాలి ఎందుకంటే అసలు ఒక నియమం ఉన్నది క్షణమే కన్నా తిష్టేత వినా బ్రహ్మాకార వృత్తి లేకుండగా ఒక క్షణం కూడా ఉండకూడదు ఎప్పుడు బ్రహ్మాకార వృత్తే ఉండాలి ఎన్ని సందర్భాలు వచ్చినా బ్రహ్మాకార వృత్తే ఉండాలి కాబట్టి నన్ను కలవడానికి వచ్చారా క్లాసు వెళ్ళడానికి వచ్చారా ఎవరు వెంకటా కూర్చోండి సో ఎప్పుడు బ్రహ్మాకార వృత్తే ఉండాలి బ్రహ్మాకార వృత్తి లేకుండా క్షణం కూడా ఉండకూడదు ఇప్పుడు ఉదాహరణకి ఏమిటో ఎండలు బాగా ఎక్కువ కాసేస్తున్నాయి అంతా దుఃఖం అని అంటారు అనుకున్నాయి ఏం పర్వాలేదు అండి చేత అలా వ్యసంకాలం బాగుంటే మళ్ళీ వర్షాకాలం బాగా అని దాంట్లో ఆ ఈశ్వరాకార వృత్తిని చొప్పించి దాన్ని శుభదృష్టి కింద మార్చాలి కానీ అవునండు అయిన మళ్ళీ ఒక ఫ్రస్ట్రేషన్కి మరో ఫ్రస్ట్రేషన్ జత చేయకూడదు అలాగే వీళ్ళు పరమ దృష్టిలండి వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు వీళ్ళు దుర్మార్గులు అంటే కానివ్వండి ఏమైంది సివిలైజేషన్స్ అన్న తర్వాత ధర్మమో ధర్మమో అన్నీ అది కూడా ఈశ్వరుని యొక్క ఒక విలాసయే కానివ్వండి అంతలా సీరియస్గా తీసుకోకండి టేక్ ఇట్ ఈజీ అని మళ్ళీ దాంట్లో కూడా ఒక శుభ దృష్టిని చూపించాలి అవునుండే వాళ్ళ దుష్టులే పరమ దుష్టులనే ఆయన దుఃఖానికి మన దుఃఖాన్ని జోడించకూడదు అలాగే ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి అయ్యో పాపం మీకు దుఃఖం వచ్చిందా అని అనాలి మనం అనకపోతే వాళ్ళు కంగారు పడతారు వచ్చిన దుఃఖం మాట అలాంటి ముందు వీడు అనలేదని సింపతైజ్ చేయలేదని వాళ్ళు ఇబ్బంది పడతారు అది ఎప్పుడూ కూడా మహాత్ముల దగ్గర నుంచి సింపతిని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు సింపతి బావబృదులు బావులు మేనబావులు వీళ్ళందరూ సింపతి కాబట్టి ఇంకే ఉంటుంది వాళ్ళు ఇస్తారు సింపతి ఏదో ఫోన్లు చేసో లేకపోతే వ్యక్తిగతంగా వచ్చో ఏదో సింపతిని చూపిస్తారు మహాత్ముల దగ్గర సింపతి ఎక్స్పెక్ట్ చేయకూడదు మహాత్ములు ఏమంటారు అంటే చూడు నువ్వు అనవసరంగా దుఃఖిస్తున్నావు అది దుఃఖం అవునో కాదు ఎవరు చెప్పగలరు సుఖ దుఃఖములు అనేవి అపేక్షిక దాంట్లో అప్సల్యూట్గా దుఃఖం లేదు నువ్వు నువ్వు దుఃఖిస్తున్నావు ఆ దుఃఖం అవునో కాదు ఎందుకు అంతల్లో దుఃఖించేయకు టేకిట్ ఈజీ కాదండి డబ్బు పోయింది ఆ డబ్బు పోవడం అన్న దాంట్లో ఏదో ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఏదో దాయి ఉంటుంది ఏదో ఉంటుంది నువ్వు అలా కంగారు పట్టి దుఃఖించేయకు ఓ అమ్మాయి ఉండేది అమెరికాలో బుద్ధిమంతురాలు ఉద్యోగం పోయింది ఉద్యోగం పోతే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉండాలి పాపం మనస్సుకి లేదు నా దగ్గరికి వచ్చింది నా దగ్గరికి వస్తే మరి ఇంకో బిట్వీన్ జాబ్స్ అని ఇంకో ఉద్యోగం వస్తుంది కదా కొంత టైం పడుతుంది కదా నేను అప్పుడే కోర్సు ఒకటి నడుస్తాను మండి వచ్చే కోర్సే మొన్న మనం ఈ కోర్సులో ఉండు ఇక్కడ ఆశ్రమంలో ఉండి హాయిగా ఇష్టనాటిగా రెండు మెతుకులు తింటావు క్లాస్ అటెండ్ చేస్తావు నువ్వు చదువుకుంటూ ఉండు నీకేమీ చింత చేయకు అని చెప్పేసి చెప్పాను ఆశ్రమంలో ఉండిపోయింది ఉద్యోగం లేదు కాబట్టి ఉంది ఆశ్రమం మీద పాఠం మీద ప్రేమతో కాదు ఉద్యోగం లేదు కాబట్టి ఉంది రెండు నెలల్లో కోర్సు అయిపోయింది కోర్సు అయ్యేటికి ఇంకో ఉద్యోగం వచ్చింది బిట్వీన్ జాబ్స్ ఉద్యోగానికి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయింది సరే ఇప్పటికే అంటూ ఆ ఉద్యోగం పోవడం అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం అని నాకు తర్వాత తెలిసింది తప్ప నేను అప్పుడు తెలుసుకోలేకపోయాను కాబట్టి వీడు ఉన్న ఒక ఈవెంట్ అయితే అది దుఃఖమో అని దాన్ని మీద ముద్ర వేసేసి మనం దుఃఖించస్తూ ఉంటాం ఆ దుఃఖమోని మీరు ముద్ర వేయకపోతే దుఃఖించడానికి కూడా కొంచెం ఆగుతాం కంగారు పడుకో అలా అప్పుడే అంతలా దుఃఖించేయకు ఆగ ఆగని కొంత ఆగాదం అనేది సంభవిస్తుంది ముందే దానికి ఇలా పెద్ద ముద్ర ఒకటి ఉంటుంది పోస్టాఫీస్ వాడి ముద్ర ఇలా వేసేస్తాడు దుఃఖము అని ముద్ర వేసేస్తే ఇంక ఇంక చేసేది ఏమైనా ఏడుస్తూ కూర్చోడమే ఇంకా అంత ముద్ర వేసిన తర్వాత ఇంకేం చేయగలుగుతారు ఏడుస్తూ కూర్చోడరు అలా ఉండకూడదు ఆ దుఃఖంలో కూడా ఏదో ఈశ్వరుని అనుగ్రహం ఉండి అని ఈ విధంగా క్షణమేకన్నతిష్ఠంతి వృత్తి బ్రహ్మమైందినా అంటే లోకంలో జరిగే ఘటనలు జరుగుతున్నా కూడా వాటన్నిటిలో ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ఈశ్వరుడు అంటే ఆత్మరూపంగానే ఉంటాడు అక్కడెక్కడో కూర్చున్నాడు చేసుకున్నాడు ఇదంతా నేను ఆ రకంగా ఉన్నట్లయితే మీకు అసలు అద్వైతం సమనుప్రాప్య ఆ స్థితిని మానవుడు కాబట్టి అజం ఆత్మానం అందాము సర్వలోకం వ్యవహారాతీత జడబత్ లోకమాచరేత్ లోకల్ వ్యవహారాలన్నిటికీ అతీతంగా ఉంటాడు జ్ఞాని ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందనుకోండి ఒక గ్రూప్ రిజాయిస్ చేస్తూ ఉంటాడు ఆనందపడిపోతూ ఉంటారు జ్ఞాని ఆనందపడ్డాడు జ్ఞాని వాళ్ళతో పాటు చేరి పార్కింగ్లో పడ్డాడంటే లోకం వ్యవహారానికి అతీతంగా ఉన్నట్టే ఇక్కడ ఇంకో గ్రూప్ వాళ్ళు దుఃఖపడిపోతూ ఉంటారు అసలు ప్రపంచం ఒక ఎండ్కి వచ్చేసింది డీ డే ధూమ్స్ డే వచ్చేసింది అన్నట్టుగా దుఃఖపడిపోతా జ్ఞానం అలా కంగారు పడ్డా తమాయించప్ప ఏమీ కంగారు లేదు అయ్యో ఎలాగ బీజేపీ ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు ఐదేళ్ళ తర్వాత రావచ్చు ఇందుకీ బీజేపీ వచ్చి ఏం చేస్తానంది చిన్న స్టేట్స్ చేస్తానంది ఉన్న స్టేట్స్లో ఉన్నట్టు ఉండనివా చిన్న స్టేట్స్ ఇప్పటికి చాలా చిన్న స్టేట్స్ అయ్యాయి ఇంకా ఇంకా ఎన్ని చేస్తావు ఏదైనా ఒక రామాలయం అయోధ్యలో నిర్మిస్తాను ఏదో అలాంటిది వేదన అంటే పోనీ అండానికి విన్నా చేసారో మానేరో అండానికి వినడానికి బాగుంది అంతేకాని మేము చిన్న స్టేట్స్ చేస్తామంటే అది అది బాగుందో బాగులేదో ఇంకా శక్తిలో అమలు కాలేదు ఇంకా కంగారు మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ఆలోచిద్దాం నేర్ ఇది నో హరి అర్జెన్సీ ఫరీ కాబట్టి ఏమి అంత కంగారు పుట్టుకోవాల్సిందేం లేదు అలా కాదు వాళ్ళు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హౌ యు నో బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ రాజశేఖర్ రెడ్డి బిట్వీన్ ది టూ రాజశేఖర్ రెడ్డి హ్యాస్ డన్ మోర్ టు ది హిందూ ధర్మ దాన్ చంద్రబాబు నాయుడు అని చాలా నిష్ణాతులైన ఆ యాంగ్ ఆ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు చెప్పిన మాట నా అబ్జర్వేషన్ కాదు నేను అబ్జర్వ్ చేయనేలేదు ఆ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు ఇదే మాట చెప్పారు ఇంకా ఊరికే కంగారు పడిపోవడం ఎందుకు తర్వాత అన్నింటినీ నడిపించేటువంటి ఆ ఈశ్వర శక్తి ఒకటి ఉండనే ఉంది ఆ ఈశ్వర శక్తి బయటే లేదు మనలోనే ఉంది ఆత్మరూపంగా ఉంది వాటి ది ప్రాబ్లం కాబట్టి లోక వ్యవహారాలన్నిటికీ అతీతంగా ఎలా ఉండగలుగుతాడు జ్ఞాని అని అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు లోకంలో బతుకుతూ అన్నీ తెలుస్తూ ఉంటాయి ప్రతీతి కలుగుతూ ఉంటుంది అయినా కూడా సకల లోక వ్యవహారాలకి అతీతంగా ఉంటాడు జ్ఞాని ఎలా ఉంటాడో చెప్పడం కష్టం అంటే దేనికి అతీతంగా ఉంటాడని చెప్తారు తప్పిస్తే దృశ్యతే నైక రూపా జ్ఞానినాం స్థితి అన్నారు శంకరులు ఇంకో సందర్భంలో జ్ఞానినాం స్థితి నైకరూపా దృశ్యతే జ్ఞాను యొక్క స్థితి ఈ విధంగా ఒకే ఒక ఒక మోసలో పోసినట్టుగా ఏకరూపంగా నృశ్యతే ఇలా కానరాదు శ్లోకం ఒకటి క్వచిత్ శిష్ట క్వచిత్ భ్రష్ట ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడండి ఆయన యజ్ఞశాలలో పంచ కట్టుకుని విభూతి గట్టిగా పెట్టుకుని మాల తిట్టుకుంటూ కూర్చున్నాడు అనుకోండి వాటిని ఆయన ఏమంటారు శిష్టుడు అంటారు దేవాలయంలోను యజ్ఞశాలలోను వాటెవర్ యజ్ఞశాల దృష్టాంతాలు లేవు ఇప్పుడు ఊరికే దేవాలయం అని అంటే సరిపడుతుంది ఇంకొక ఆయన కళ్ళు కాంపౌండ్లో కూర్చొని పక్కనతో కబుర్లు చెప్తున్నాడు అనుకోండి ఆయన ఏమంటారు భ్రష్టుడు అంటారు కాటి కింద నిలబడి మంచినీళ్ళు కాలితేనే భ్రష్టుడు అంటారు తాటిజిక కింద నిలబడి పాలు తాగినా కళ్ళు తాగాడనే అంటారని సామెత లేదు అలాంటిది కళ్ళు కాంపౌండ్లో కూర్చుని పక్క మాట్లాడుతుంటే ఇంకేమంటారు భ్రష్టుడు అంటారు ఆ శిష్టుడు భ్రష్టుడు అని ముద్రలు వేస్తారు మనుషుల మీద జ్ఞాని శిష్టుడా భ్రష్టుడా అంటే మీకు ఒకప్పుడు శిష్టులా కనిపించవచ్చు ఇంకోప్పుడు భ్రష్టులా కూడా కనిపించవచ్చు ఈజ్ మేదర్ శిష్ట నార్ భ్రష్ట లోకం వ్యవహారానికి అతీతంగా ఉంటాడు నానా రూపధరో యోగి విచచార మహీతలే యోగి అంటే జ్ఞాని ఎక్కడో ఉన్న శ్లోకం మీకు అంటున్నాను అనేక రూపాల్లో ఉంటాడు ఒకే రూపంలో ఉంటాడని లేదు ఫలానా వేషంలోనే ఉంటాడని లేదు ఫలానా వేషంలోనే ఉంటాడంటే అదో పీఠాధిపతి ఉంటాడు బయటకు కనపడే వేషం ఎప్పుడూ ఏకరూపంగా ఉండాలంటే వాడను మినిస్టరు అలాంటి లోక వ్యవహారంలో ఉండి వాడనవుతాడు లేకపోతే పీఠాధిపతులు వాళ్ళు కూడా ఒకే వేషంలో లోకానికి కనపడతారు లోపలికి వెళ్ళి తలుపు లేసిన తర్వాత వేషం ఏమైనా మార్చచ్చు బయటకు కనపడే వేషం మాత్రం ఏకరూపంగానే ఉంటుంది జ్ఞానులు అలా ఉండరు అంటే పీఠాధిపతులు జ్ఞానులు కాదని నా అభిప్రాయం కాదు నా అభిప్రాయం ఏంటంటే జ్ఞానులు అలా అండి ఓ పొజిషన్లో ఏమీ ఉండదు కాబట్టి వాళ్ళు ఈ పొజిషన్స్ అన్నింటికీ అతీతంగా ఉంటారు నా అభిప్రాయం ఎందుకు ఆ మాట అనవసరమే ఉండవు ఏదో అన్నానేమనుకోకండి సో నానారూప సర్వయోగితలే తర్వాత జ్ఞాన యొక్క ప్రవృత్తి విదమిత్తంగా ఉండదు బాలే బాల విదుషి విద్వాన్ గాయకే గాయకేష చిన్నపిల్లలు ఆడుకుంటున్నారనుకోండి వాళ్ళని నిరసించడు వాళ్ళతో పాటుగా ఉంటాడు అనుకో చిన్నపిల్లలు కొంచెం అల్లరి పట్టించారు అనుకోండి పోనీ అట్ మై కాస్ట్ ఇఫ్ దే హ్యావ్ సంఫాన్ అట్ డెమ్ హ్యావ్ అన్నట్టుగా ఉంటాడు తప్పిస్తే కంగారు పడ్డాడు విద్వాంసుల మధ్యలో అయిపోయి వీళ్ళు మహాపండితుల్లో ఉన్నారే మనకింత పాటించం లేదే అయినా ఆ కంగారు పడ్డావు ధ్వంసుల మధ్యలో విధ్వంసుడే నిజానికి ఆత్మజ్ఞానాన్ని మించింది వేరే ఉన్నది కొంచెం తర్కం వ్యాకరణం ఇలాంటివి ఏమైనా వచ్చి ఉండొచ్చు రాకపోవచ్చు అది బేసిస్ కానే కాదు తర్వాత పాటగాళ్ళు ఉన్నారనుకోండి సంగీతం వాళ్ళు ఉంటారు సంగీతం వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకంతా సరిగమప అవే ప్రధానంగా ఉంటాయి ఊరికే రాముడు ఇవన్నీ కీర్తనలో భాగంగా ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కానీ వాళ్ళ ఫోకస్ రాముడి మీద కృష్ణుడి మీద తక్కువ ఉంటుంది సరిగమప మీద ఎక్కువ ఉంటుంది మామూలుగా నార్మల్గా అలా ఉంటుంది అందరూ అలా ఉంటారని నా అభిప్రాయం కాదు సో కానీ గాయకుల్లో కూర్చోటం జ్ఞాని వెళ్ళి పాటల కచేరీలో కూర్చున్నాను అనుకోండి కూర్చుంటాడు ఎంజాయ్ చేస్తాడు దాని గురించి పెద్ద ఏమీ లేదు స్త్రైనే స్త్రైన యువతిషు యువ డ్యాన్స్ ప్రోగ్రాం నడుస్తుంది అక్కడ కూర్చొని డ్యాన్స్ చూస్తాడు అదే ఒక పీఠాధిపతి ఉన్నారనుకోండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూడడానికి టీవీలో ఉండదని ఏదో నియమాలు ఉంటాయి వాళ్ళకి అక్కడి నుంచి లేచకపోతారు అక్కడే ఎలా కూర్చొని డ్యాన్స్ చూస్తూ కూర్చొని రికార్డింగ్ డ్యాన్స్ అవుతుంది అనుకోండి పీఠాధిపతి కూర్చొని చూస్తే కానీ జ్ఞానికి ఇబ్బంది లేదు ఆచేపు మనం డ్యాన్స్ చేస్తూ ఉండండి అక్కడే కూర్చొని చూస్తారు అక్కడ వెళ్ళిపోయే టైం వస్తే వెళ్ళిపోతున్నాం వీళ్ళు డ్యాన్స్ చేసేస్తున్నారు కాబట్టి వీళ్ళ అయోగ్యులు పాపాత్ములు వీళ్ళని ఉట్టుకుంటే మనం ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు చాలా ఫ్రీగా ఉంటాడు జ్ఞాని అన్నవాడు ఫ్రీడమ్ మూర్తి ఫ్రీడమే జ్ఞాని అలా బిడుచుకుపోయి ఉన్నాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ది గయ అనే మనకి తెలుసుకునే ఉంటుంది సో గాయకే గాయకేశ స్త్రైనే స్త్రైనహ యువతి యువ సపోజ్ చుట్టూ యంగ్ లేడీస్ పది మంది చేరారు అనుకోండి అదే శిష్యుడైతే నేను కలుషితుడిని అయిపోతాను నేను మరోటైపోతాను మరోటైపోతాను అని భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు జ్ఞాని ఏమీ పారిపోదు హాయిగా వాళ్ళతో హ్యాపీగా కబుర్లు చెప్తాడు వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్తారు ఇందాన్ని ఏమి అవుతాడు ఆ సందర్భాన్ని కూడా సో యువతిషు యువ వాగ్మిషు ప్రౌఢ వాగ్మి ఈ జ్ఞాని తీసుకెళ్ళి డయస్ మీద కూర్చోబెట్టి ఆయన చేతికి మైకిచ్చేదైనా మాట్లాడమండి అంటే నేనేం మాట్లాడను నేను మౌనంగా ఉన్నాను అన్న కాగితముఖ అలా ఏమి చేయదు స్వామీజీ వాళ్ళు మౌనంగా ఉన్నారు ఏం మాట్లాడారు ఏముంది ఓ మౌనంగా ఎందుకు ఉండడం రోజు మౌనంగా ఉండొచ్చు తర్వాత ఎదరవాళ్ళు ప్రేమగా మాట్లాడుకున్నప్పుడు నాలుగు మాటలు మాట్లాడేసి ఆ తర్వాత మౌనంగా ఉండొచ్చు మౌనంగా ఉండడం అనేది ఇదో వ్రతమా సాధకుడికి వ్రతం కానీ జ్ఞానికి వ్రతాలే ఉంటాయి కాబట్టి స్టేజ్ మీదకి తీసుకెళ్ళి పారేస్తే నాలుగు మాటలు మాట్లాడమంటే నాలుగు మాటలు మాట్లాడేస్తాడు కూడా అలాగంటే ఉపన్యాసం బాగా చెప్పినా మీరేం ఆశ్చర్యపడక్కర్లేదు ప్రౌఢవాగ్ని ధన్యస్ త్రిభువన జయి యోమధూతేవధూత అవధూతలు ఉంటారు అంటే సాధువులు ఉంటారు ఆ సాధువుల్లో సాధువుగా కలిసిపోతాయి సో ముల్లో ఏ ఒక్క స్థితికి కట్టుబడి ఉండడు ఏ ఒక్క స్థితి చేత డిస్టర్బ్ కాడు అలా ఉంటాడు సో జ్ఞానులు అలా ఉంటారు ఓ మహాత్ముడు ఏదో ప్రయాణం చేసి ఓ గ్రామం నుంచి ఓ గ్రామానికి వెళ్తుంటే ఈ బందిపోటు దొంగలు ఉండేవారు పూర్వం అడవి దొంగలు గ్రామానికి గ్రామానికి అడవి ఉండేది అడవి దొంగలు ఈ అడవి పూర్వం అడవి దొంగలు ఉండేవారు టెర్రరిస్టులాంటి వాళ్ళే మనం అనుకుంటాం ఇప్పుడే వచ్చారు టెర్ర ఇప్పుడు టెర్రరిస్టులు కొంచెం మోడర్న్గా ఉంటారు మళ్ళీ మన మధ్యలో ఉంటారు ఈ అడవి దొంగలు పూర్వం ఈ గ్రామానికి రాదు ఆ గ్రామానికి రారు మధ్యలో ఉండే అడవిలో ఉండేవారు వాళ్ళకి ఏదో పేర్లు కూడా ఉండేవి ఏదో పేరు నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు ఆ పిండారీస్తం లేకపో ఫలానా వాళ్ళనే ఒక పేరు ఉండేది అదొక జాతి నామధేయంలాగా ఉండేది వాళ్ళు అడవుల్లో ఉండి దొంగతనాలు అవి చేస్తుంది ఈయన మమ్మల్తం దారిని వెళ్తుంటే పట్టుకున్నారు వాళ్ళకి ఇంకెవరిలో దొరకదు ఈయనే దొరికారు ఈయన పట్టుకుంటే వాళ్ళ నాయకుడి దగ్గరికి పట్టుకెళ్ళారు పట్టుకెళ్తే ఆయన యమాయాలు ఎవడవని అడిగాడు అంటే నేను సన్యాసిని అన్నాడు సన్యాసిని అంటే ఏది బేసిస్ మీద సన్యాసి వేణు అని అడిగాడు ఏ బేసిస్ మీద సన్యాసి అంటే ఈయన దండం చూపించాడు ఇంటి దగ్గర దండం ఉంది ఇదిగో ఈ దండం బేసిస్ మీద సన్యాసిని దండం అంటే వెదురు ఎదురు కర్ర అంటే ఆయన ఎవరికో చేసి చెవిలో ఏదో చెప్పాడు చెప్తే వాడు వెళ్ళి ఓ మూతడి దండాల కోసం వెతుకు వెతుకు తెచ్చుకుంటాడు ఇప్పుడు మేమందరం ఇది పట్టేసుకుంటే మేము సన్యాసం అయిపోతామా అని అడిగాడు ఎందుకంటే దండాలు ఇన్ని మూత ఇన్ని దండాలు తెచ్చాడు ఒకటి కాదు పది దండాలు తీచ్చాడు మేము పది మంది పట్టుకుంటే సన్యాసం అయిపోతాం అని అడిగారు అవరు ఎందుకవో నువ్వు దండం చూపించి సన్యాసం అన్నావు కదా మేము కావచ్చు కదా అంటే అలా కాదు దండముంటే సింబల్ సన్యాసం అన్నది దండము దండము అంటే దండ నిధాన మార్జవం సో సర్వసంగ పరిత్యాగానికి సన్యాసం అని పేరు సర్వసంగములను త్యాగం చేయుట అది దీ సన్యాసం పేరు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు జాగ్రత్తగా వింటారు దండం పెట్టే ఈ సాబుని ఈ ఈ స్వామీజీని ఎక్కడికి వెళ్ళాలి మీరంటే ఆ ఊరు వెళ్ళాలి ఆయన ఆ ఊళ్ళో దిగబెట్టి జాగ్రత్తగా పొలిమేరలాగా దిగబెట్టారు అండ్రి అని ఇద్దరు మనుషుల నుంచి ఈయన మూట కూడా వాళ్ళే మోసుకొచ్చి దిగబెట్టి వెళ్తారు అలా ఉంటారు సో ఆ విధంగా త్రిభువన జయి యోగూత యోగూత సర్వలోక వ్యవహారానికి అతీతంగా ఉంటారు అని అలాంటిదే ఇంకో శ్లోకం కూడా ఉంది అంటే ఏ ఆశ్రమంలో ఉంటాడు జ్ఞాని అనే ప్రసంగంలో జ్ఞానికి ఫలాన ఆశ్రమం అనేది ఏం లేదు అన్యాశ్రమాల్లోనూ ఉండొచ్చు సన్యాసాశ్రమంలోనే ఉంటారు అనే నిశ్చయం అనే నిర్ణయం లేదు అని ఒక శ్లోకం ఒకటి ఉంది భోగి సుఖ త్యాగి కృష్ణుడు అన్ని భోగాలు అనుభవిస్తున్నట్టుగా కనపడతాడు శుకుడు సుఖమహర్షి సర్వసంగ పరిత్యాగి ఆయన చూస్తే సన్యా బ్రహ్మచారి సన్యాసిని నృపౌ జనక రాఘవ జనక మహర్షి జనక మహారాజు శ్రీరాముడు వాళ్ళు జ్ఞానులే కానీ రాజులు మహారాజుడు కింద చేస్తూ రాజ్యాన్ని పాలిస్తూ ఉండాలి వశిష్ఠ కర్మనిష్టశ్చ వశిష్ఠుడు కర్మ చేసుకుంటూ హోమాలు ఆ ధేనువుని పాలు పెరిగి హోమం చేసుకుంటూ భార్యతో కలిసి అరుంధతితో ఒక నిత్యకర్మానుష్ఠానం చేసుకునే గృహస్థ అయిన సన్వేతే జ్ఞానిన సమా వీళ్ళందరూ కూడా జ్ఞానులు అనే అంశంలో తేడా అయ్యే కాబట్టి ఒకడు బ్రహ్మచారి ఇంకొకడేమో కర్మనిష్ఠుడైన గృహస్థు ఇంకొకడేమో సన్యాసి ఇంకొకడు భోగనిష్ఠుడైన గృహస్థు శ్రీకృష్ణుడు సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా జ్ఞానులే కాబట్టి జ్ఞానికి ఫలానా ఆశ్రమము అనేటువంటి వ్యవస్థ లేదు సో ఆ విధంగా జ్ఞానులు ఉంటారు భాష్యకారులు ఏమంటారు చూడండి అప్రఖ్యాపయన్ ఆత్మానం అహమేవం విధ ఇ అభిప్రాయ సో ఏం విధ అహం నేను ఇటువంటి వాడను అంటే చూడండి మీరందరూ సుఖ దుఃఖములనే ద్వంద్వంలో చిక్కుకుని ఉన్నారు నాకు ఈ ద్వంద్వములు లేవు మీకు ధర్మాధర్మాలు అనే ద్వంద్వలు ఉన్నాయి నేను అతీతున్ని అలా చెప్పడాయన అలా ప్రకటించుకోడు అహమేమం విధాహ మీరు పుట్టుక మరణము అనే రెండింట్లో చిక్కుకుని ఉన్నారు నేను వాటికి అతీతూడను అలా చెప్పుకుంటాడా మీరు అజ్ఞాను నేను జ్ఞానిని అలా చెప్పుకోడు అలా చెప్పుకుంటే జ్ఞాని ఎందుకు అవుతాడు అజ్ఞానే కాబట్టి తన స్వరూపాన్ని ఏ రకంగానూ ప్రకటించడు సో అలా సింపుల్గా ఉండిపోతాడు తన గురించి ఏమీ ప్రకటించడు అది ఒక టెస్ట్ కింద యాసిడ్ టెస్ట్ కింద చెప్తారు అదేమిటంటే తన గురించి ఏమీ చెప్పడం మిగతా ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ మాట్లాడతాడు తప్ప తన గురించి ఏమీ చెప్పడం దాంట్లో రెండు రకాలు ఒకటి తన గురించి చెప్పకూడదు నియమాన్ని పాటిస్తూ ఉండడం అది సాధకునే లక్షణం రెండు అతి సహజంగా అలా ఉంటాడు అది సిద్ధ యొక్క లక్షణం పుత్వేసి గుడ్ సాధకుడే సిద్ధుడు అవుతాడు యు ఆర్ అందర్ పాత్ యూ విల్ రీచ్ ద గో ఎందుకనంటే తను అంటే ఒక వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడాలి ఆ వ్యక్తిత్వం సత్యం కాదు చాలా ఫండమెంటల్ తేడా ఉందండి ఇప్పుడు మీరు లోక వ్యవహారంలో ఉన్నారనుకోండి ద పర్సనాలిటీ ఈజ్ సత్యం మీరు ఓటు వేయాలి యూఆర్ ఎ సిటిజన్ ఓటు వేయాలి అంటే ఓటు ఐడెంటిటీ కార్డు ఉండాలి బ్యాంకుకి వెళ్తే ఐడెంటిటీ కార్డు ఉండాలి పర్సనాలిటీ ఈజ్ వెరీ రియల్ కుటుంబంలో ఒక పాత్రను పోషించాలంటే పర్సనాలిటీ ఈజ్ వెరీ రియల్ వైదిక కర్మకాండలోకి మీరు వచ్చినట్లయితే దేవాలయానికి వెళ్ళే ఏదైనా పూజా అది పర్సనాలిటీ బికమ్స్ వెరీ రియల్ ద రెలిజియస్ పర్సన్ ఈజ్ రియల్ దే ఆ రెలిజియస్ పర్సన్కి ఒక గోత్రం ఉంటుంది వంశం ఉంటుంది పుట్టిన తేదీ ఉంటుంది మరొకటి ఉంటుంది మరొకటి ఉంటుంది ధర్మపత్తిని ఒక అడుగుతుంటుంది ఉంటుంది అడుగుతుంది The person is very real, a religious person. Upasakru don't tell you. What is the person? The person is very real. The person is very real. So, but jnani's personality is not. That is jnani's rahasya. Layadantan, sadhivi, bodhi-nchi, vallu koda, e point in patukuru. Andhukosan nahi gettun amit. వేదాంతం చదివి బోధిస్తూ ఆయన ఏమనుకుంటాడు నేను వేదాంతం చదివి నేను వేదాంతం బోధిస్తున్నాను ఐఎమ్ ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ పర్సన్ నుంచి నోబడి ఎల్సీఈస్ అంటే పర్సనాలిటీ వచ్చిందా లేదా మళ్ళీ జ్ఞానియందు పర్సనాలిటీ లక్షణం అప్పుడు పర్సనాలిటీ అనేది ఒకటి ఫిక్స్డ్గా ఉంటే ఏమవుతుందో తెలిసిన నేను ఈ వేదాంతం ఎంత చదివానో అంత చదివాను లేకపోతే ఎంత చెప్తున్నానో అంత చెప్తున్నాను అనే మాటలు వస్తాయి గురువుల యొక్క మహిమని ప్రకటించడం కోసం అంటే తప్పులేదు తన అహంకారాన్ని ప్రకటించుకోవడం కోసం అంటే మాత్రం అది దోషము ఇప్పుడు అంతటి మహాత్ముల దగ్గర మేము విద్యను అధ్యయనం వారిని ప్రశంసిస్తడం అవసరమే కానీ చూసారా నా గొప్పదనం ఆయన ఆయన శిష్యున్నా ఏమంటే నా మూలంగా ఆయన పేరు వచ్చిందనే ఆధ్వరణ అలాగా